రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద శన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ్యమాదాచార్య పర్యంతం వందే గురుపరం పరాం యోంత సుఖోంతరారా ోతిర సయో బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అదే అయిపోయిందే ఓకే లభన్ బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షేణ కల్మా ైధాయతన సర్వూతహితే రేనికి అవతారిక ఇంకా ఏమంటే కింఛంటే ఇంకా ఏమంటే సో ఇంకా చెప్పాల్సింది ఉంది బ్రహ్మ నిర్వాణం లభంతే బ్రహ్మైవ నిర్వాణం బ్రహ్మ నిర్వాణం మోక్షం అని అర్థం ఈ బ్రహ్మాన్న ఆత్మా అన్న మోక్షము అన్న ఈశ్వరుడు అన్న వైకుంఠము అన్న కైలాసము అన్నా ఒకటే ఇదే వైకుంఠం ఇదే కైలాసం ఇదే బ్రహ్మ ఇదే ఆత్మ ఇదే మోక్షడు ఆ ఒకే తత్వం ఏంటంటే సర్వవ్యాపకమైన సత్ సత్యము ఒక్కటి అది ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్నది అది నీవే అదే బ్రహ్మ ఆ సత్యాన్ని వేరువేరు దృష్టికోణాల్లో మనం చూసినప్పుడు వేరువేరు పేర్లతోటి నిర్దేశిస్తూ ఉంటాం ఈ సత్యము జగత్ కారణము అన్నప్పుడు దానికి బ్రహ్మ పేరు ఈ సత్యము నా స్వరూపము అన్నప్పుడు దానికి ఆత్మ అని పేరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే దుఃఖాలు ఉండవు అన్నప్పుడు దానికి నిర్వాణము అని పేరు వానము అంటే దుఃఖం వానము అంటే బాణము బాణము ఉన్నా వానము ఉన్నా ఒకటే బాణము అంటే బాణంలో ఆ చిగురు నుండే శల్యం ఉంటుంది చూసారా అది ముఖ్యం దాన్ని శల్యము అంటారు శల్యము అంటే దుఃఖం హృదయంలో ఏవో దుఃఖాన్ని పెట్టుకుని మనుషులు జీవిస్తూ ఉంటారు శల్యాలు తర్వాత దురదృష్టం నేను ఇలా చెప్తూ ఉన్నాను నాకు అలవాటు నేను ఎన్నిసార్లు చెప్పు ఉంటాను మీరు ఎన్నిసార్లు విని ఉంటారు ఈ శల్యాలు ఈ దుఃఖాలు బయట నుంచి వస్తాయని లోకం యొక్క దృష్టి అంత లోకంలో దృష్టి అలాగే ఉంటుంది ఈ దుఃఖాలు బయట నుంచి వస్తాయి బయట నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి రావడమేమి మన ఇంట్లో వాళ్ళ నుంచి వస్తాయి మా అత్తగారు మామగారు వాళ్ళ వల్ల వస్తాయి ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి మన దూర బంధువుల నుంచి వస్తాయి నియర్ అండ్ డియర్ వాళ్ళ నుంచి వస్తాయి ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి సమాజంలో వ్యక్తుల నుంచి వస్తాయి పార్టీల నుంచి వస్తాయి ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి మీకు తెలుసు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వస్తాయంటే కర్కోటకుడు తక్షకుడు వాసు వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తాయి ఇంకా వాళ్ళు మొన్న హింస పెట్టడానికే ఉన్నారన్నట్టుగా అది మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయి ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ జనాభా వన్ బిలియన్ ఉంది ఇప్పుడు సిక్స్ బిలియన్ అయింది ప్రపంచ జనాభా మరి ఇంతమందిని హింస పెట్టాలి వాళ్ళు హింస పెట్టాల్సింది వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది కాబట్టి వాళ్ళకి చాలా చేతుల నిండా పని సో గ్రహాలకి నక్షత్రాలకి వీటన్నింటినీ కూడా చేతుల నిండా పని ఎందుకంటే వాళ్ళు హింస పెట్టాల్సిన జనం బాగా సంఖ్య పెరిగింది కదా కాబట్టి ఈ శల్యములు అనేవి బయట నుంచి వస్తాయి ఇది ఒక భ్రమ ఈ భ్రమ నుంచి బయటపడే వరకు మనిషి శల్యాల నుంచి కూడా బయటపడేది సో ఈ శల్యాలు దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి కర్మఫల రూపంగా వస్తాయి కర్మలు ఎక్కడి నుంచి నుంచి వస్తాయి కామనలు ఎక్కడి నుంచి అజ్ఞానం నుంచి వస్తాయి అది రూటు అజ్ఞాన కామ కర్మ అది రూటు కాబట్టి ఈ వాన బాణము యొక్క మొనలు ఎలా అయితే గుచ్చుకుని దుఃఖ ఆ మొన గుచ్చుతుందంటే ఎంత దుఃఖం ఉంటుందో చూస్తున్నాండి అధికాల్లో ముందు లేకపోతే ఇలా ఇలా ఏదో చేతితో ఇలా ఇలా అంటుంటే ఆ వుడ్డు యొక్క పెచ్చు చిన్నది చేతిలో దిగుతుంది ఎంత చిన్నదండి అధికారంలో ముళ్ళు తిరిగితే సర్లేదు తర్వాత తీసుకున్న దీనికి ఇప్పుడు అర్జెంటీతో వదిలేస్తే ఆ ముళ్ళు తీసి బయట పడేసే వరకు అది మనల్ని అలా హింస ఉంటుంది కలుక్కు కలుక్కు మనీ దుఃఖాన్ని ఉంటుంది చేతిలో పెసర్ అదే అదే హృదయంలో శల్యం అంటే ఒక్కొక్క శల్యం ఉంటుంది అది అది ఎంతకాలం పడుతుంది పోవటానికి అంటే అది వాడి వివేకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను హై స్కూల్లో ఉండగా ఒక ఆయన నాకు ద్రోహం చేశాడు నట్నేసే ఒక దృష్టాంతం ఒక ద్రోహం చేశాడు ఆ ద్రోహం వల్ల నేను కష్టపడ్డ మాట వాస్తవం కానీ ఆ ద్రోహం చేసిన వ్యక్తి మీద నాకుండే ద్వేషభావము ద్వషం అంటే వెళ్ళి పొడిచే సంతష్టానం కాదు అది గుర్తొచ్చినప్పుడల్లా కనుక్కు ఉంటుంది హృదయంలో ముందు గుచ్చుకున్నట్టుగా అది అది పోవటానికి నాకెంత టైం పట్టుకుంటుందో మీరు ఆలోచించు ఏది భగవద్గీత చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటే అది పోవటానికి ఎంత టైం పట్టుకుంటుంది భగవద్గీత చదువుకోని వాడికి అది అసలు పోతుందా నా ఉద్దేశంలో పోదేమో అని తెలిసింది ఇప్పుడు ఆల్ డైమర్స్ డిసీజ్ లాగా ఏదైనా వచ్చి అంతా మరిచిపోతే పోవాలంటే లేకపోతే ఇంకా కట్టెలతోటే పోతుంది అంచేతనే ద్వేషాలు మానవులు పెంచుకునే ద్వేషాలు కట్టెలతోటే పోయి బతికుండగా పోవు వాటికి బాణములు అంటే అవే బంధహేతువులు సో దుఃఖములు బెంగలు భయాలు సో కామనలు ప్రతి కామన ఒక శల్యమే ప్రతి కామన శల్యమే అంచేతనే మన జీవితాన్ని శల్యుడు నడిపించకూడదు శల్య సార్యతీ అని కర్ణుడు యొక్క రథాన్ని రథమేక జీవితం అంటే రథమే కదా అంతా సింబాలిజమే కర్ణుడు యొక్క రథాన్ని శల్యుడు నడిపించాడు కర్ణుడు వ్యక్తిగతంగా చాలా మనుషులు చాలా యోగ్యుడు సమర్థుడైగా సర్వసమర్థుడు అయినా కూడా ఆ రథాన్ని శల్యుడు నడిపించాడు దాంతో ఆ రథము మృత్యు వైపు వెళ్ళిపోయింది అదే అర్జునుని యొక్క రథాన్ని శ్రీకృష్ణుని నడిపించాడు బుద్ధింతో సారథం విధి శ్రీకృష్ణుడు అంటే సద్బుద్ధికి శ్రీకృష్ణుడు అని పేరు శల్యుడు అంటే దుర్బుద్ధికి శల్యుడు అని పేరు సో ఎనీవే కర్ణుడికి కర్ణుడికి ద్వేషం ఏ శల్యంతో బాధపడ్డాడో తెలిసినండి ఆఖరి దాకా ఆ శల్యంతో బాధపడ్డాడు ద్రౌపదిని పెళ్ళాడాలని ఆయనకో కోరిక పుట్టింది ఇప్పుడు వీళ్ళందరూ ద్రౌపదిని పెళ్ళాడటానికి అర్హులునూ ఆయన కాకపోయాడా ఆయన సమర్థుడే కదా వెళ్ళాడు వెళ్ళి కంటెస్ట్లో పాల్గొన్నామని అనుకున్నాడు ఏదో కంటెస్ట్ ఉంది ఆ కంటెస్ట్లో అప్లికేషన్ పరచాడు నేను కూడా పాల్గొంటానని ఆవిడ ఆ అప్లికేషన్స్ అన్ని ఆవిడ పరిశీలించి వీడు కంటెస్ట్లో ఉండద్దని చెప్పింది కంటెస్ట్లో ప్రవేశించక ముందే రిజెక్ట్ చేశాడు ఎందువల్ల అని అడిగడం ఇందువల్ల అంటే ఎందుకులో అందరికీ తెలుసులే కారణమని అతన్నే అవమానం చేస్తున్నాడు అది వాడి మన అతని మనస్సులో శల్యం ఆ శల్యం కారణంగా అతను ఆఖరికి యుద్ధరంగంలో మరణించే వరకు ఆ శరీరంతో బాగుంటుంది మహాభారతం అంతా ఇలాగే ఉంటుంది మహాభారతం అంతా రాగద్వేషాల పుట్ట అవునంటారండి ఇప్పుడు నడుస్తున్న పొలిటికల్ ద్వేషాలు తక్కువ మహాభారతం ద్వేషాలతో పోలిస్తే ఇవి తక్కువ కలహమే కలహం తొలి జిజీవులు రామాయణం అలా ఉన్నారు రామాయణంలో కలహ ఉంటుంది యుద్ధం ఉంటుంది కానీ అది మొత్తం రామాయణాన్నంతని వ్యాపించి ఉండదు ఎక్కడో మూలపడు ఉంటుంది అది మొత్తం రామాయణంలో ఇంకా అనేక అంశాలు ఉంటాయి మహాభారతంలో ఉంటాయి బట్ సమూహం ఇవి బాగా ప్రసిద్ధి చెందినవి గీతాలు ప్రసిద్ధంగా లేవు కదా మరి మహాభారతం అంటే అందరికీ తెలుసున్నవి ఈ కథలే అస్తూ సో ఈ బాణములు ఈ శల్యములు ఆ శల్యములు పోతే అదే మోక్షము కాబట్టి ఆ సత్యతత్వాన్ని ఈ శల్యములు దుఃఖము అనే బేసిస్ మీద ఆ సత్యతత్వాన్ని ఎలా వర్ణించవచ్చు దానిని మీరు తెలుసుకున్న రోజుని ఈ శల్యములు అన్నీ పోతాయి కాబట్టి దానికి నిర్వాణము అని పేరు దానిని పొందిన రోజుని ఈ సంసార బంధం పోతుంది కాబట్టి దానికి మోక్షము అని పేరు ఒకే సత్యతత్వానికి మీ పేర్లు అదే బ్రహ్మ అదే నిర్వాహము అది పొందుతారు ఎవరు పొందుతారు ఋషులు పొందుతారు ఋషులంటే వశిష్ఠవామే వాది ఋషులని అలా అర్థం చెప్పేస్తారు అనుకోండి మీరు మొత్తం ఆ శ్లోకాన్ని హిస్టారిక్ చేసి పెట్టేస్తారు అని చెప్పి మనకి వర్తించండి అది లభంతే అంటున్నారా లలాభూహు అని అనలేదు లేకపోతే లేభిదే అని అనలేదు వాళ్ళు పొందిరి అని లేభిదే అంటున్నాడా అంటలేదు ఋషయ లేభిదే అంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు పొందిది అని చెప్పేసి మనం దండం పెట్టేసి ఆహారతిచ్చేసి లేచక్కకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పొందేరు కానీ మనం పొందేది ఏం కాదు అని అలా కాదు విషయ లభంటే కృషి అంటే చూడండి ఋషి అన్నా ముని అన్నా లోకంలో ఉండే దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది ఒక రూఢార్థంలో చెప్తారు రూఢి కృషి అంటే పెద్ద పెద్ద గడ్డాలు ఉంటారు వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు ఇప్పుడు ఉన్నారు ఏదో డౌటే ఒకప్పులు ఉండేవాడు ముని అంటే కూడా సంభవ్ సిమిలర్ మీనింగ్ అలా కాదు కదా ఋషి దర్శనాథ్ ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాళ్ళు ఋషి అంటారు ముని మననాత్ ఎవడైతే ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం నిధిధ్యాసనము మననము లేదా ధ్యానము చేస్తూ ఉంటాడో సాధకుడు అని ముని ముని కొంత లోవర్ స్టేటస్ ఋషి హయ్యర్ స్టేటస్ మననం చేసి సత్యాన్ని తెలుసుకున్నవాడు ఋషి సత్యాన్ని తెలుసుకునే మార్గంలో మననం చేసుకున్నవాడు మును ఇక్కడ ఋషి అంటే ఇంక వాడు సత్యాన్ని తెలిసేసుకున్నాడు తెలిసేసుకుంటే మరి దేన్ని పొందుతాడు బ్రహ్మని పొందేస్తాడు ఆత్మరూపంగా ఎటువంటి బ్రహ్మ నిర్వాణమైన బ్రహ్మని పొందేస్తాడు ఋషయ బ్రహ్మ నిర్వాణం లభంతే అది పొందటానికి కండిషన్ ఏమిటో తెలుసిన క్షీణ కల్మష కల్మషములు క్షీణ అంటే క్షీణించవలేము సో కల్మషము ఆ లాకి రాకి తేడాలు అయితే ఉందిగా రలయో రభేద కల్మాన కర్మాన సిమిలర్గా ఉంటుంది రలయో రభేద కల్మషం అంటే కర్మషం అనమాట కర్మషం ఏమిటండి అంటే చూడండి త్రివిధ కర్మలతో మనిషి బంధింపుబడి ఉంటాడు సంచిత ఆగామి ప్రారంభ సో ఈ విధమైన కర్మబంధము క్షీణమైపోతుంది క్షీయంతే చాషకర్మాణి అదే క్షీణ కల్మష అదొక అలా చెప్పొచ్చు దాన్ని లేదా కల్మషము అంటే కామక్రోధములే కల్మషము రాగద్వేషములు మనకి స్టాండర్డ్ కల్మషాలు సో ఆ మాలిన్యం ఏదైతే హృదయంలో ఉంటాయో అంతశత్రువులు అవి క్షీణించిపోతాయి అది ఫండమెంటల్ కండిషన్ ఇప్పుడు ఆ హృదయంలో ఉండే మాలిన్యాలు క్షీణించకుండా మీకు ఆత్మస్వరూపము తెలిసే ప్రసక్తే లేదు హృదయంలో మాలిన్యాలన్నీ క్షీణించిపోతాయి క్షీణ కల్మషాహ అటువంటి వాళ్ళు అటువంటి ఋషులు ఈ ఈ ఆత్మస్వరూపాన్ని బ్రహ్మగా పొందేస్తారు పొంది మోక్షాన్ని పొందుతారు చిన్న ద్వైధాహ ద్వైధ అన్న ద్వైత అన్న ఏమండి ద్విధ ద్విధ నుంచి ద్వైధ రెండు ద్వైధ అన్న ద్వైత అన్న డౌట్ అన్నా ఒకటే డౌట్ ద్వైధీభావము అంటే ఇదే అద సంశయం ఇదే అద సో ఈ డౌట్స్ అవన్నీ పోతాయి డౌట్స్ అన్నీ చిన్న ద్వైధా డౌట్స్ అంటే ఎలా ఉంటాయంటే ఏమిటి ఆత్మ ఎక్కడే ఉందా మోక్షం ఎక్కడే ఉందా అదేలా గుర్తుంది అలా ఉంటాయి డౌట్స్ లోకంలో ప్రోపగాండా ఇస్ నాట్ ది ట్రూత్ అన్నాడు ఓ మహాత్ముడు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఆయన మరి అందరినీ కూడా అందరిని ఎత్తి నుంచి పోయి మాటలు చెప్తూ ఉండేవాడు వన్ గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఆయన ఏమన్నా అంటే ఇస్ నాట్ ది ట్రూత్ అన్నాడు నాకు సడన్ గా గుర్తుకొచ్చింది ఆ మాట నేను ఒక ఒక కమర్షియల్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఏమిటంటే అడ్వర్టైజ్మెంటు మీకు మీ సూక్ష్మ శరీరం ద్వారా ఇతర లోకములను దర్శించి రావాలని ఉన్నదా అది శక్తిపాతమున్న సంభవము అవును మీరు పరకాయ ప్రవేశము చేయదలుచుకుంటే శక్తిపాతం ద్వారా సంభవం మీ గడచిన జన్మల గురించి మీరు శక్తిపాతం ద్వారా తెలుసుకోవచ్చు శక్తిపాతం ద్వారా ఇప్పుడిక్కడే మోక్షాన్ని పొందేసేయచ్చు అంటే ఇలాగా శక్తిపాతం శక్తిపాతం అంటే పాతం అంటే పొద్దుట శక్తి అంటే శక్తి ఎనర్జీ ఎనర్జీ పొద్దుట ఎక్కడ పడుతుంది వీళ్ళ శిష్యుల్లో పడిపోతుంది ఎక్కడి నుంచి గురువు గారి నుంచి పడుతుంది శిష్యులు ఈ శక్తిపాతము ద్వారా మీకు ఇవన్నీ అన్నీ ఇంకా ఉన్నాయి ఆదేడు చెత్తరు ఆడో ఏడో చెత్తరు నేను మూడో ఎన్నో గుర్తు వచ్చినప్పటికీ నాకు గొప్పైంది ఇలాంటివి ఆత్మ ఆత్మనే మాట కూడా వాడేనండి శక్తిపాతం నేను ముఖ్యమంత్రి వేలేసుకున్నాను ఆత్మను కూడా పెట్టేశారా సో మొత్తానికి ఇవన్నీ ఉండును వీటినన్నిటినీ మీరు పొందవచ్చును జూన్ నెలలో నెల్లూరులో పొందవచ్చు జూలై నెలలోనేమో మద్రాసులో పొందొచ్చు సెప్టెంబర్లో మొత్తం హైదరాబాద్లో పొందవచ్చు వాటి రూట్ వాళ్ళు ఇలాగా తీసుకొస్తున్నారు తర్వాత వెంటనే సంప్రదించవలసిన వాళ్ళు ఈ కింది టెలిఫోన్ నెంబర్లు యూస్ చేయగలను అని సెల్ నెంబర్లు రెండు మూడో నెంబర్లు ఏమండి శక్తిపాతానికి ఇది అదో ఇలాగంటే అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ క్యా బాక్ చాలా అధ్మానంగా ఉండే ఇది ఇది ఇది కమర్షియల్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చాలా చిత్రంగా ఉంది నేను ఆశ్చర్యపో సో చూడండి ఇలాంటి ప్రోపఖండాలు ఇవి వింటే మనిషికి డౌట్లు బయలుదేరేట అదే సత్యమేమో లేకపోతే ఈ గీతలో చెప్పిన ఆత్మ ఇదంతా కూడా ఇదేమీ అసలు ఇది కరెక్ట్ అంటారా కుండలని జాగ్రత్త కావాలి కుండలని జాగృత చేయాలంటే శక్తిపాఠం కావాలి అది కూడా ఉంది ఈ విధంగా ఇలాగంటే ఈ ప్రోపకాండాన్ని మీరు ఎప్పుడైతే చూశారో అదే సత్యమేమో ఈ ఛాదస్థం పాఠం ఇది మనకేం ఉపయోగపడుతుందని అలా కూడా అనిపించేటువంటి ప్రమాదం ఉంది దీన్ని ద్వైధీ భావము అంటారు డౌట్ చిన్న ద్వైభా ఇప్పుడు కూడా ఆత్మజ్ఞానం దగ్గర అసలు జీవితంలోనే కాంట్రడిక్షన్స్ ఉండకూడదు కాంట్రడిక్షన్స్ అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి జీవితంలో మీరు ఎప్పుడైతే కాంట్రడిక్షన్స్ తోటి జీవిస్తున్నారో ఆ జీవితంలో దుఃఖం తప్పదండి మనం కాంట్రడిక్షన్స్ తోటి జీవిస్తాం అంటే ఏమిటి ఆరోగ్యం కావాలి నేను చెప్పే దృష్టాంతం సింపుల్గా ఉంటుందని చెప్తూ ఉంటాను ఆరోగ్యం కావాలి అందరికీ కావాలి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యము తెలియని సామెత తెలియని వాడు ఎవడలేడు భోజనానికి కూర్చున్నాం భోజనానికి కూర్చుంటే ప్రతి ఐటము అనారోగ్యకరమైన ఐటమే తింటాం రైస్ తింటాం ఆ రైస్ అది ఎలా వస్తుందో తెలుసు దాని గురించి మీరు కొంచెం పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది ఈ వైపుగా ఉన్న రైస్కి పర్టికులర్గా రైస్ మిల్లర్స్ రైస్ వైట్ గా ఉండటం కోసం పాలిష్ చేస్తారు రైస్ పాలిషింగ్ మెషిన్స్ పెట్టుకుని పాలిష్ చేస్తారు నేను రైస్ పాలిష్ చేస్తారంటే విని ముఖ్యమే వేలేసుకున్నాను నాకు తెలిసి టాబ్లెట్లు పాలిష్ చేస్తారు డట్ ఐ నో అండ్ అది అవసరం కూడా టాబ్లెట్స్ పాలిష్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే టాబ్లెట్ నోట్లో వేసుకుని నీళ్లు పోసుకుంటే స్మూత్ కడుపులోకి పోవాలి నెంబర్ వన్ తర్వాత నెంబర్ టూ ఆ ట్యాబ్లెట్ని మొదలుగా టెస్ట్ చేస్తారు పార్టికల్ సైజ్ టెస్ట్ చేస్తారు అది ట్యాబ్లెట్ని వాటర్లో వేసి వేస్తే అది డిసింటిగ్రేట్ అవ్వాలి అలాగా ఏదో పాత బెల్లల్లాగా అలా ఫిక్స్ అయిపోయిందనుకోండి కడుపులోకి వెళ్ళి అలా కూర్చుందనుకోండి అది కడుపులో ట్యాబ్లెట్ వేసుకుంటారు పౌడర్ వేసుకోరు కదా అది రక్త ప్రవాహంలోకి వెళ్ళగలుగుతుంది పాతబెల్లం ముక్కలాగా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయింది అనుకోండి దానివల్ల ముందుకేం ఉపయోగపడదు అది అల డిసింటిగ్రేట్ అయిపోవాలి సో అలా ముద్దల ముద్దలు కింద ఉండకూడదు సరిగ్గా కలపన ఉప్మా లాగా ముద్దల ముద్దలు కింద ఉండదు డిసింటిగ్రేట్ అయిపోవాలి అని చెప్పి టెస్ట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ ఏం చేస్తారంటే వాటర్లో దాన్ని అలా వేస్తాయి వేసి దాన్ని కిందకి ఎలా వెళ్తుంటే పరిశీలిస్తాయి అది పైనుంచి కిందకి ట్రావెల్ చేసేటప్పుడు వన్ వన్ వన్ సెంటీ టెన్ సెంటీమీటర్స్ వాటర్లో ట్రావెల్ చేస్తుంది కదా వాటర్ బయాన్సీతో కిందకు వచ్చేప్పటికి ఎంత డిజింటిగరేట్ అయ్యింది అది చూస్తారు ఆ ట్యాబ్లెట్ కనుక డిజింటిగరేట్ కాలేదనుకోండి అది ఫాస్ట్ అది సో దానికి పాలిషింగ్ అది ఉంటుంది పాలిషింగ్ ఈజ్ నెక్స్ట్ సరే కంఠంలో అడ్డుపడకుండా ఉండటం కోసం లోపల ఈసో ప్యాకెట్స్ అవి కూడా స్మూత్గా ఉండాలి ట్యాబ్లెట్స్ దానికి ఒక పద్ధతి ఉంటుంది దాని పాలిషింగ్ మెటీరియల్స్ అవి స్టాండర్డ్ సైంటిఫిక్ రైస్కి పాలిషింగ్ ఏంటండి రైస్ని పాలిషింగ్ పెట్టారంటే అర్థమైంది మీరు ఏమి ఉపయోగిస్తున్నారు ఏం కెమికల్స్ వాడుతున్నారు ఆ రైస్ తీసుకొస్తారు మల్లె పువ్వుల్లో ఉందని మురిసిపోతా ఆ రైస్ భోజనం చేస్తారు ఈ మల్లె పువ్వుల్లో ఉండడం అనే భాంతిలో పడి సో ఆ రైస్ దాన్ని శుభ్రంగా ఇంత వడ్డించుకోవడం వడ్డించుకుని ఇక్కడ చుట్టూ ఉండే కూరలో ఉంటాయి ఆయిలీగా ఉంటాయి వాటన్నింట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది వంకాయ కారం పెట్టి కూడా ఆయిల్ వేసి ఆవకాయ ఉంటుంది ఆయిల్ ఓడిపోతూ ఉంటుంది ఇలాగంటూ ఉంటాయి మీరు భోజనం చేస్తారు అనారోగ్యం వచ్చిందంటే రాజు మరి ఉంది ఎక్కడి నుంచి సో ఇటువంటి కాంట్రడిక్షన్ ఉండకూడదు మనం ఆహారం తిన్నామంటే ఆరోగ్యానికి సరిపడే ఆహారం తినాలి అది మనం వర్కౌట్ చేసుకోవాలి ఎటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది వర్కౌట్ చేసుకోవాలి సో నేను బ్రెడ్ కొనుక్కు తింటా పొద్దున్న ఎప్పుడు బ్రెడ్ ఏ కొనుక్కు తింటాను అది వైట్ బ్రెడ్ అయితే నేను అసలు బ్రేక్ఫాస్ట్ మానేసేసి మంచినీళ్ళు తాగేసి ఉండిపోతా తప్పిస్తే నా వైట్ బ్రెడ్ తిన్నాను నేను హోల్ వీట్ బ్రెడ్ ఏ తింటాను ఎందుకంటే వైట్ బ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అది దాని ఇండెక్స్ ఎంత హై ఉంటుందంటే వైట్ బ్రెడ్ చాలా మిచ్చిగా ఉంటుంది వైట్ బ్రెడ్ ఈజ్ వెరీ టేస్టీ దాన్ని మీరు చెప్పగా దానికి బటలోది రాసుకుని తినేస్తే బాడీలోకి సోమచ్ షుగర్ ఇమీడియట్గా రిలీజ్ అయిపోతుంది లివరు మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా చాలా హై ప్రెషర్లో ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం పెద్ద వయసు వచ్చేప్పటికైనా ఆహారం మీద అవగాహన పెట్టుకుని సరైన ఆహారాన్ని ఫంక్షన్ తింటే ఆరోగ్య ఉన్నంతలో ఆరోగ్యంగా వస్తాయి బట్ మన వైపు నుంచి కాన్ప్రడెక్షన్ లేకుండా ఉండాలి ఇది అందరికీ తేలిగ్గా తెలిసే విషయం అంటే మనస్సు మనస్సులో శాంతి ఉండాలి అంటే ఆ అర్హత మనకుంటేనే మనస్సులో శాంతి ఉంటుంది మనకి మనస్సులో శాంతి కావాలి ఓకే వీడికి మనస్సులో శాంతి కావాలి శాంతి కావాల్సి వచ్చినప్పుడు కోడలు మనవాడినే ఆవిడేదో పెంచుకుంటోంది వీడికి ఎందుకు కోడలిని మనోడు ఎలా పెంచుకుంటే వీడికి అనవసరం కదండి కోడలు తను తను కంది తను కన్న పిల్లవాడినో పిల్లనో తను ఇష్టం తినట్టే అమ్మాయి పెంచుకుంటుంది ఆ అమ్మాయి కదా కన్నా తల్లి కదా ఏదో పెంచుకుంటుంది అదో చూస్తూ ఉండడం చూసి అమ్మా ఇలాదరమ్మా నీకు సలహా ఇస్తాను పిల్లాన్ని పెంచి పద్దడది కాదు అని చెప్పడం చి ఆ తర్వాత మనశ్శాంతి లేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటాం మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ విని ఆవిడ ఆవిడ పెట్టి మంట ఏదో ఆవిడ పెడుతుంది ఆవిడ విని ఊరుకుంటుందా మరి ఆవిడని అలాగ వెళ్ళి వెళ్ళి పోక్ చేసి హింస పెడితే ఆవిడ మంట అది నషాలను పడుతుంది వీడికి ఎందుకండి వీడికి ఎందుకండి ఒక ఆయన నాతో చెప్పారు ఎవండి మా కోడల పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు వీటి ఎందుకయా ఈ పాటికి సన్యాసం తీసుకోవాల్సిన వయస్సు వచ్చి ఇంత పిల్లల్ని పెంచట్లేదు అని పెద్ద మనుషులే ఎందుకు సన్యాసం తీసుకోకపోతే తీసుకోకపోయా కనీసం వానప్రస్థంగానైనా ఉండాలా అక్కర్లేదా ధర్మం ఉందా లేదా కాబట్టి మనస్సులో శాంతి ఉండాలి అంటే ఆ శాంతికి అర్హత ఉండాలి అర్హత ఉండినప్పుడు శాంతి ఉండాలి మనమే శాంతి నశించిపోయేటువంటి ఎఫర్ట్స్ ఒకవైపు నుంచి చేస్తూ మరోవైపు నుంచి నాకు శాంతి కావాలి ఎక్కడి నుంచి శాంతి ఎవరు మహాత్ముడిని అడగడం వల్లి శాంతిగా ఉండాలంటే ఏం చెప్తాడు మహాత్ముడు నమశివాయో మంత్రజండి జయనే చెప్తాడు నమశివా నమశివా అంటూ ఉంటాడు ఏమీ వర్కౌట్ కాదు ఇంకొకడు అంటాడు చూడు శివుణ్ణి పూజించి ముందు శక్తిని పూజించాలి శక్తిని పూజించే ముందు కాళిని పూజించాలి నా దగ్గరికి రాంటాడు ఇంకొకటి వెళ్ళి కాళిని పూజిస్తే వీడికి నమశాంతి వస్తున్నాడు చూద్దాం ఆ కాళిని పూజించేయడానికి వచ్చినప్పుడు వీడికి వస్తుంది సో ఇలా పరుగులు తీస్తూ ఉంటాడు ఒక ఆయన చెప్తున్నాను కామకోటి పీఠం కంటే ముందుది ఈ కాళీపీఠం అని చెప్పాడు ఈ విషయం అయితే ఏమైనట్టు ఇప్పుడు కామకోటి కామకోటి పీఠం ఉన్నది సో పోస్ట్ ఏం చేయట్ ఎంతో కొంత ఏం చెయ్యంట్టు అక్కడ మీనాక్షి మీనాక్షి కామాక్షి సో కామాక్షి ఇస్ వన్షిప్పుడు దానికంటే మా మా ఖాళీపీఠం ముందుది ఓకే ఇట్ ఈస్ ఎర్లీ సోవార్ సోవార్ అంతకంటే మన నామాల గుండు దిద్దీ ఉండే గుండూ అంతకంటే కూడా ఎర్యర్ అది ఎర్యర్ అయితే ఏమైంది వాడు ఎస్టాబ్లిష్ అయిందర్వాత కామాక్షికి నువ్వు ఖాళీకి తేడా ఏముంది నాకేం తేడా కనపడలేదు తర్వాత ఖాళీ అంటే ఏంటి అసలు ఖాళీ అంటే ఒక ఆవిడ నల్ల చేరి కట్టుకుని నిలబడి నా అదే ఖాళీ ఖాళీ అంటే కాలస్వరూపురాలు ఆ మాయాశక్తికి ఖాళీ అని పేరు కాలహాస్యాహష్ఠి ఖాళీ కాలము ఆమె అధీనంలో ఉంటుంది మాయాశక్తి మాయాశక్తి అబ్్యక్తం దాంట్లో కాలం లేదు అది మహత్తత్వం కింద ఎప్పుడైతే ప్రకటమవుతుందో బుద్ధి ఆ సమష్టి బుద్ధి వచ్చినప్పుడు కాలం వచ్చింది కాబట్టి ఆమె కాలము గలది కనుక ఖాళీ తమో గుణప్రధానురాలు కనుక ఖాళీ అలాగేదో చెప్పాలి కానీ వాటెవర్ కాబట్టి మనస్సులో శాంతి నిర్మాణం కావాలి మనస్సు ఎలా ఉండాలంటే మోరార్లెస్ అంతర్టర్బుడ్గా ఉండాలి మోరార్లెస్ ఇు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే ఇది ఎందుకన్నానంటే ఈ సంసారం చాలా డేంజరస్ సంసారం అది క్షమించదు అది ప్రతి వాణ్ణి అది తప్పనిసరిగా బంధించే ప్రయత్నమే చేస్తుంది వశిష్ఠుడు బాహుద అనే నదిలో పడి ఆత్మహత్య చేసుకుందుకు వెళ్తాడు ఆయనకి వశిష్ఠుని పుత్రులకి పుత్రవియోగం కలుగుతుంది ఏదో దేవులాట్ల పుత్రులు పోయారనే దుఃఖంతో యోగ వశిష్ఠకర్త వశిష్ఠుడు అంటే శ్రీరాముడికి వేదాంతం బోధించిన ఆయన ఆయన వెళ్ళి నదిలో ఆత్మహత్య చేసుకున్నామని పుత్ర దుఃఖాన్ని తట్టుకోలేక వెళ్తారు వెళ్తే ఆ నదికి అమ్మవో బ్రహ్మజ్ఞాని ఈ బ్రహ్మజ్ఞాని వచ్చి నాలో పడి నా కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటే ఈ పాప వస్తుందేమో నా కానీ ఆ నదీ దేవత ఆయనకి ప్రత్యక్షమై అమయో నువ్వు ఉరకకు నువ్వు నేను నిన్ను మునగలే మనం ఎవటో అనుకుంటున్నావు నీ ఇంతటి విద్వాంసుడికి నేను చెప్పాలా ఏ ఆత్మహత్య ప్రయత్నం ఏంటి అని అంటే అని ఆమె అంటుంది నీవంటే బ్రహ్మజ్ఞాని రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి కదా ఉంటారని విన్నాను అని అంటే వెంటనే ఆయన కరెక్ట్ జ్ఞానికి రాగద్వేషాలు అతీతంగా ఉంటాడు జ్ఞానికి రాగద్వేషాలు ఉండవు అని ఏదో ఉంటాడు దాని మీద అవడేది ఇంకో మాట మాట్లాడుతుంది దాని మీద ఇంకో హద్దు ఇలాగే బ్రహ్మజ్ఞానాలకు చర్చ సాగుతున్నటువంటి స్థాయి ఆ చర్చ పూర్తయినప్పటికీ వశిష్ఠుడు శుభంభూయాతను ఆశీర్వదించి వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన మనస్సు నిర్మలం అయిపోతాడు అలా ఉంది కదా కాబట్టి వశిష్ఠుడంతటి వాడికి కొంత వ్యామోహం తప్పలేదు అంటే దీని అభిప్రాయం ఏమిటంటే సంసారంలో సుఖదుఖముల యొక్క కాకిది ఉంటుంది సో ఒకప్పుడు పర్వతం తుఫానికి కదలకుండా నిలబడ్డా ఒకప్పుడు పర్వతం కూడా కదిలిందా అన్న డౌట్ వచ్చేట్లాగా ఉంటాయి కొన్ని తుఫాను సంసారం అంటే అలా ఉంటుంది ఎవరు తుఫాన్లు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా కొంత డిస్టర్బెన్స్ ఉన్నా పర్వాలేదు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు కానీ వీడు పరవశుడు అయిపోకూడదు ఉండాలి దానికి ఒక్కటే ఉపాయం మనస్సు నిర్మలంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అసలు ఈ జగత్తులో నేను నేను ద్వేషించేది ఎవరినప్ప అని ఆలోచించుకుంటే ఎవరున్నా నేను ద్వేషించి వడు అనగలగాలి అనే మనస్సులో తనకి తర్వాత ఇప్పుడు కూడా అజ్వర్షస్ డెబ్ అనే భావన ఉండకూడదు మనము వాళ్ళు అని ఉండకూడదు అలాగంటే కలెక్టివ్ ఈగో కలెక్టివ్ ఐడెంటిటీస్ చాలా మనము వాళ్ళు అనేది ఏమీ లేదు మనం అందరం ఆ సర్వాత్మ భావంలో ఉండాలి తర్వాత తీవ్రమైన కామనలు కోరికలు ఏమీ ఉండకూడదు ఈ కోరిక తీరితే ఆ కోరిక తీరితే అలా ఉండకూడదు కోరికలు ఏమున్నాయి అని ఎవరికి మాడు అడగడమో లేదా ఎదురు వాళ్ళు అడిగినప్పుడు ఆలోచిస్తూ ఏమున్నాయి కోరికలు మనకి ఏమున్నాయి బా అనగలగాలి తర్వాత భవిష్యత్తు గురించి అసలు ఏ క్షణము కూడా భయపడకపోవటం అది జ్ఞా అది మనశ్శుద్ధి యొక్క లక్షణం మనస్సులో భయము లేకుంటే భవిష్యత్తు గురించి భయము లేదు అంటే వాడి మనస్సు చాలా పవిత్రమైనది శుద్ధమైనది అని అర్థం అతీతానాగతము రెండు సమానమైన వాడు సర్వఘనీ నరహ నిన్న చూశారు అతీతము అనాగతము అతీతము అంటే భూతకాలం అనాగతము అంటే భవిష్యత్ ఆ రెండింటి గురించి సమానమైన అప్రోచ్లో వాడు వర్తమానంలో ఎవరైతే ఉంటాడో వాడు సకల సంపదలు గల మానవుడు అది కూడా అటువంటి భయము లేకపోవటం అన్నది జ్ఞాని యొక్క ప్రధాన లక్షణం టోటల్ ఇండిఫరెన్స్ ఆర్ అన్కన్సర్న్ నేచర్ టువర్డ్స్ ద ఫ్యూచర్ అది టోటల్ లేక ఆప్షన్స్ ఆఫ్ కన్సర్న్ టోటల్ ఆప్షన్స్ ఆఫ్ కన్సర్న్ రేపేమిటి నా బతుకు అనే కన్సర్న్ అసలు ఉండదు అది జ్ఞాన యొక్క ప్రధాన లక్ష్యం సో ఈ విధంగా క్షీణ కల్మష కొన్ని అంటే మనస్సులో కల్మషాలు పోవడం అంటే ఎలా ఉంటుంది అని నేను కొన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చెప్పాను చిన్న ద్వైత డౌట్స్ ఉండకూడదు ఈ ప్రోపకాండాలి చూసి అలా సందేహంలో పడకూడదు నన్న ఒకసారి అడిగారు ఏమంటే ద్వైతం అంటారు వాళ్ళు మీరు అద్వైతం అంటారు మేము ఏది ఫాలో అవ్వాలి నేనన్నాను మీ బతుకు ఫాలో అవ్వడమేనా నేను ద్వైతం ఫాలో అవ్వమంటే ఫాలో అయిపోతావా వాడు ఎవరో ద్వైతం ఫాలో అవ్వమంటే ఫాలో అయిపోతావా నువ్వు ఫాలోయర్గా నీకు చెట్టు ఉపయోగం కాదు ఫాలోయర్గా ఉండకూడదు ఎందుకంటే ఇంకొకరిని ఫాలో అవ్వడం అంటే అసలు నీకు జ్ఞానం కలగనే కలగదు నువ్వు ముందు నీ నీ స్వరూపాన్ని తెలుసుకునే కూచి నీది ఉందర్థం చేసుకో నేను ఎవరిని ఫాలో అవ్వాలి అని వెతుక్కుంటూ ఉన్నంతకాలం వాడికి జ్ఞానం కలగదు కాబట్టి ఫాలో అవ్వడం కాదు నువ్వు చేయాల్సిందే నేను నా తత్వాన్ని నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి దీనికి ఒక ఆచార్యుడు అనేవాడు మార్గదర్శనం చేసేవాడే కానీ వాడు ముందు నడుస్తూ ఉంటాడు నేను వెనకాల వెళ్తూ ఉంటాడు ఈ బతుకుంటే నడుస్తుంది అన్నది చాలా తప్పది అసలు ఆ పనే కాబట్టి ముందు అసలు మైండ్ అక్కడ క్లారిఫై చేయి యూ వాంట్ టు ఫాలో సంబాడీ అండ్ నేనేమిటి నేను నిన్ను పట్టుకున్న నన్ను ఫాలో కా నన్ను ఫాలో కానీ నేను నిన్నేమో ఇంట్రెస్ట్ చేసేస్తే నువ్వు నన్ను ఫాలో అవుతావు నువ్వు నన్ను ఫాలో అయితే నాకు ఊళ్ళో ఒరిగిపోతుంది ఏదో నీకేదో మోక్షన్ నీకు వచ్చేస్తుంది రెండూ తప్పే ఇట్ ఇస్ రాంగ్ ఆల్జ్గా ఓకే ఇక ఏం చేయమంటావు నువ్వు ఒక నీ మనస్సులో నువ్వు చూడు ఆత్మ విచారం చేయి ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ శాస్త్రంలో ఏం చెప్పారు నన్ను ఫాలో కాని చెప్పారా అవును చెప్పారు బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఇలా ముక్కుంటాడు శక్తి వచ్చేస్తుంది బ్రహ్మజ్ఞానం వస్తుందని ఎక్కడైనా చెప్పారు అలాగా అపరిషత్తుల్లో అక్కడ అలా చెప్పరు ఏమని చెప్తారు బ్రహ్మ జిజ్ఞాస కొడుకు వెళ్ళాడు తండ్రి దగ్గరికి భృగు వైవాని భృగు తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళాడు కొడుకు వెళ్ళి బ్రహ్మ విజిజ్ఞాసస్వాయా బ్రహ్మను తెలుసుకోవాలని నేను ఉంటే తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపస్సు చేయమని చెప్పాడు తప ఆలోచన ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాడు తప్పుడు సరిగ్గా చేయగలుగుతానని చేయలేదు నువ్వు పర్వాలేదు నువ్వు చెయ్యి నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి నా దగ్గరికి రా నీకు నేను గైడెన్స్ ఇస్తాను అండ్ ఇన్వెస్టిగేట్ చేసాను అన్నం బ్రహ్మేటునా పర్వాలేదు డైరెక్షన్ బాగుండే గోల్ ఇంకా రీచ్ కాలేదు కానీ డైరెక్షన్ బాగానే ఉండేది ఇంకా ఇంకా లోతుగా ఆలోచించు అన్నానికి ఇంకా అంతరతమంగా ఏముందో కొంచెం ఆలోచించు కో ఇన్వెస్టిగేట్ చేయి ఆ రకంగా ఆనందో బ్రహ్మేట ఆనంద భూతాన్ని జాయంతే అప్పుడు ఆ ఆ మాటకు వచ్చాక ఇన్వెస్టిగేట్ చేయమని అనలేదు సైషా భార్గవి ఇది జ్ఞానము ఇది వాదుని ఇంతవరకు వరుణుడి దగ్గర ఉంది ఇవాటి నుంచి భృగు దగ్గర కూడా వచ్చాయి శైషా భార్గవి వారుని విద్య ప్రారంభంలో వరుణుడి దగ్గర ఉండి భృగు దగ్గర లేదు అద్దె అని భృగు దగ్గర ఆ రకంగా నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి కానీ ఇంకొక నివన్నో ఫాలో అవ్వాల్సిన అవసరమేమున్నది కాబట్టి చిన్న ద్వైధ నువ్వు చూసుకో ఏ ఆచార్యుని యొక్క సన్నిధిలో నీ మనస్సు ప్రసన్నమవుతుందో నీకు దీపము వంటి వెలుతురు దీపము వెలుతురు ఎలాగంటుందో ఆ ఇన్న క్లారిటీ ఎలాంటి నీ మనస్సు లోపల క్లారిటీ రావాలి అటువంటి ఆచార్యు దగ్గర కూర్చోపోయింది విను విను క్లారిటీ తెచ్చుకోవాలి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోచి నీదే నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఆచార్యుడికి ఉండదు పూచి నీది ఎందుకంటే శిష్యుల్ని పోగేసి వాడు ఇంప్రెస్ చేసుకుంటాడు క్రిష్ణ పరీశుడ్డనే ఉభిలాసం ఉండేవాడు ఎప్పుడు కూడా వేదాంతం దగ్గర ఉండే రహస్యం ఏంటో తెలిసినండి కేవలం టెక్స్ట్ సరిపడద్దు ఆ టెక్స్ట్ని మహాత్ముల అనుభవాలతో జోడించుకుంటే కానీ సరిపడద్దు టెక్స్ట్ శ్రవణం దాని మహాత్ములు అనుభవాలతో జోడించుకుని మనను నిధ్యాసనాలు చేసే అనుభవానికి తెచ్చుకోవాలి టెక్స్ రావాలి ఫర్ ఈశ్వర్ గుడ్డనే ఒక మహాత్ముడు ఉంది ఒక ఫిలాసఫర్ రష్యన్ ఫిలాసఫర్ కాలిఫోర్నియా ఆయన ప్రభవానంద స్వామి ప్రభావానందాన్ని రామకృష్ణ మిషన్ వెస్ట్ ఉండేవాడు ఇక్కడ ఎలా అయితే పెద్ద పెద్ద రంగనాథానంద మొదలైన రామకృష్ణ మిషన్ అక్కడ ఆయన ప్రసిద్ధులు ప్రభవానంద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే ప్రశ్న ఆయన రాసినట్టు చెప్తున్నారు ఆయన గురించి ఒక మాట్లాశాడు ఏమనంటే స్వామి ప్రభవానంద ఆయన జీవితంలో ఎప్పుడు ఎవరిలో ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేయలేదు ఆయన ఎప్పుడు ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయలేదు ఆయన డ్రెస్ చూసి ఈయన ఎవరో గొప్ప మహాత్ముడు అయ్యి ఉంటాడు అని ఇంప్రెస్ ఎగరవాడు అయ్యేట్లాగా ఆయన డ్రెస్ చేసి పడతాడు డ్రెస్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇతరులని మెట్టింపు అంటే నేను మహాత్ముందని ఇతరులని మెట్టించాలి అలాగే ఎవరైనా వస్తే వాళ్ళని ఇంట్రెస్ట్ చేయాలని ఎప్పుడూ ట్రై చేయలేదు అందరినీ ప్రేమతో ఇప్పుడు తల్లి పిల్లవాడిని ఇంట్రెస్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నా ఇంట్రెస్ట్ చేసి ప్రయత్నం చేయలేదు ఇంట్రెస్ట్ చేయటం అంటే అది ఈగో ఇక్ మూవ్మెంట్ మూమెంట్ ఆఫ్ ఈగో ఎప్పుడు ప్రేమతో జిజ్ఞాసీ బోధించడమే ఎదుగురు కానీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేస్తే చందాలు వస్తాయి శిష్యుడి కింద ఉండొచ్చు పెద్ద పెద్దవాళ్ళు శిష్యులు ఉంటారు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ లక్షణం ఈ గురు శిష్య సంబంధం వేరే స్వామి ప్రభావానందబో ఆల్జీస్ థింగ్స్ అని అతను అన్నాడు వెస్టర్న్ ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ పద్ధతి ఇండియన్ మైండ్కి చోటు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇండియన్ మైండ్ ఈజ్ గేర్డ్ లైక్ దాట్ ఇండియన్ మైండ్ అని ఎలా ఉంటుందంటే ఇది మహాత్ములు సేవ చేయటం అలాగంటే కొన్ని పద్ధతులు ఉంటుంది వెస్ట్ వాడికి అవే ఉండవు వాడు అలా చూస్తూ ఉంటాడు నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు చూసి వాడు పరిశీలించుకుంటాడు వాడు ఫాలో అయ్యాడంటే హోల్హార్టెడ్గా ఫాలో అవుతాడు లేకపోతే అవకపోతాడు వాడి వాడు హీజ్ నాట్ క్యారీడ్ అవే బై అపియరెన్సెస్ ఇవేం కనపడతాం అదే ఇండియన్ ఉన్నాడంటే వీడు పైపై మెరుగులకి పడిపోతాడు ఫాలో అయినప్పుడు కూడా పై ఫాలో అవుతాడు కానీ లోతుగా ఎవరిని ఫాలో అవుతాడు సంసారం మీద ఉన్న ప్రీతి జ్ఞానాల మీద వాటి మీద ఉండదు కొంచెం అది ఇది కలిపి రెండు కలిపి కట్టేద్దాం అని చూస్తూ ఉంటుంది ఇది కొంత ఓవరాల్గా ఇండియన్ లోయిడ్ అలా ఉంటుంది అధ్యతని మహాత్ములందరికీ కూడా ఎవరి పనులు వాళ్ళకి అవుతూ ఉంటాయి ప్రజా మన సంసారం మన దగ్గరే ఉంటుంది మహాత్ములు యొక్క భోగాలు సుఖాలు డబ్బులు దష్టాలు ఆయన ఆయనకి దొరుకుతూ ఉంటాయి వీడి సంసారం వీడి దగ్గర ఉంటుంది మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు నన్ను మూవ్ ఎక్స్ప్లాయిట్ చేయ నేను నేను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాను వెళ్ళిపోతూ ఉంటాను అదే అది ఇది నడవదు అంచేతని ఆయన గుర్తుపట్టగలిగాడు ప్రభవానంద దగ్గర ఈ లక్షణం ఇంకా అదర్ గాడ్నాన్ని చూసి మై గాడ్ తీసి గాడ్నాన్ని వాడిస్తూ ఇంప్రెస్ అయిన పడి కానీ అసలు స్వామి ప్రభవానందకోస్ట్ వే గాడ్ మన ఎవరు ట్రైస్ట్ ఇంప్రెస్ అయింది బడి ఎవరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయడం అంటే ఆ క్లారిటీ కాబట్టి చిన్న ద్వైధ ఆ ద్వైధీ భావము అనిటీ ఉండకూడదు సో ఇప్పుడు నువ్వు ఏ పార్టీ వాడివిరా అంటే కంగారు పడుగా ఉండగా ఆలోచించని అన్నట్టుగా ఉండకూడదు పూర్వం ఇక్కడ ఒక ఒక లెజిస్లేటర్ ఉండేవాడు మన సిటీలో ఆయన ఏ పార్టీ వాళ్ళలో ఒక సెటిల్మెంట్ రావడానికి చాలా టైం పట్టింది ఈ పార్టీలో లేడా ఆ పార్టీలో లేడా అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో లెజిస్లేటర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎక్కడ తేలతాడో వీళ్ళు వెయిట్ అని ఆయన ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడం కష్టంగా బీజేపీలో ఉండేవాడు తెలుగుదేశంలో ఉండేవాడు కాంగ్రెస్లో ఉండేవాడు మరి ఏదైనా కొత్త పార్టీలో జాయిన్ అవుతాడు అయినో విహ్ వేకెన్సీ అలా ఉండకూడదు ఏదైనా ఒక సెటిల్మెంట్లో ఉండాలి ఆ ద్వైధీభావం ఉండకూడదు ఈ గోడ మీద పిల్లి వాటంలాగా ఉన్న గోపీ అంట గోడ మీద పిల్లి అంటే అలా ఉండకూడదు సో ఒక నిశ్చితంగా ఉండాలి చిన్న ద్వైభాహ అయితే చూడండి సాధకునికి ఉండే ప్రధానమైన లక్షణం మిగతా లక్షణాలన్నిటికంటే కూడా ముందు దేహము ఇంద్రియములు మనస్సు ఇవి వశంలో ఉండాలి గతాత్మ ఈ వశంలో ఉండాలి దేహం వశంలో ఉండాలి దేహం వశంలో ఉండాలంటే దేహానికి బానిసయ్యే దేహాన్ని తన ఇచ్ఛకు అనుకూలంగా నడిపించుకుంటాం దానికి సేవ చేసే టైంలో దానికి సేవ చేసి కీప్ ఇట్ ఇన్ గుడ్ కండిషన్ దాన్ని కొంత సర్వీస్ చేసేప్పుడు సర్వీస్ చేసి దాని నుంచి పని తీసుకునే టైం వచ్చినప్పుడు నిర్మోహమాటంగా దాని చేత పని తీసుకుంటూ ఉంటాం కార్ లాగా కారు ఏం చేస్తాం మెకానిక్ గేర్ని తీసుకెళ్లే టైంలో తీసుకెళ్లి గేరు అది కూడా క్లీన్ కట్టించి ఆయిల్ పోయించి గాలి కొట్టించి టైర్లలో అది చేస్తాం ఆయిల్ పెట్రోల్ దానికి ఇంధనం దానికి ఏం పెట్రోల్ బంక్కి తీసుకెళ్లి నిండా ఆ ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించి అది చేస్తాం ఖరీదు ఎక్కువైనా తక్కువైనా తప్పదు కారు ఉన్నందుకు ఖరీదు ఎక్కువ తక్కువ ఆకలి వేస్తుంది అనుకోండి హోటల్లో భోజనం ఖరీదు పడి ఒక పది రూపాయలు మంచి పాతిక రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అన్నాడు మానేస్తారా భోజనం మానేస్తారా ఏదో ఒకటి తప్పదు అలాగే కారులో కూడా పెట్రోల్ పోయించి వేయడం ఇంత పని చేసిన తర్వాత ఆ కారు నుంచి పని తీసుకునే టైం వచ్చినప్పుడు శుభ్రంగా పని తీసుకోవాలి మోమాట అలా పద్మారావు గారికి వెళ్ళినట్లయితే అంత గతుకులు గతుకులుగా ఉంటుంది స్టీట్ బ్రేకర్స్ దెబ్బతింటే అలాంటివి పెట్టుకోవచ్చు స్పీడ్ బ్రేకర్స్ ఆర్ నో స్పీడ్ బ్రేకర్స్ ఎంతో ఉండడం దాని నుంచి పని తీసుకోవాలి దేహము అంటే హారు అని కాబట్టి దేహం మన వర్షంలో ఉండాలి దానికి కావాల్సిన ఇంధనం దానికి ఇవ్వటం దానికి కావాల్సిన సర్వీసింగ్ దానికి ఇవ్వటం అప్పుడప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం అప్పుడప్పుడు ఏమో ఆర్థోపీడిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అది దానికి కావాల్సిన సర్వీసు దానికి ఇవ్వటం ఇచ్చేసి దాని నుంచి తీసుకునే పని మనం దాని నుంచి తీసుకోవటం దాని ఎందు ఆత్మాభిమానము ఉండకపోవడం దేహాభిమానం ఉండకూడదు అది యథ ఇంద్రియములు అంటే ఇంద్రియములను వాడుకోవడమే తప్ప దాని ఎందు నేను నాది అనే అభిమానం ఉండకూడదు అభిమానం మనం దాని వశంలో పడుకుంటాం అభిమానం లేకుంటే అది మన వశంలో ఉంటుంది అది ట్రిక్ కాబట్టి ఇంద్రియములు వశంలో లేకుండా ఇంద్రియములు మన వశంలో ఉండాలి మనస్సు మన వశంలో ఉండుట అంటే అర్థం ఏంటంటే మనస్సు వశములో మనము లేకుండుట అంటారు